దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో మరి కుడి ఇచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు పరిశుద్ధుడైన దేవుని నామానికి కృతజ్ఞతల స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా మరి దినమంతా ఆయన కాచి కాపాడి ఆయన కృపలు భద్రపరిచి మన సజీవికల్లో ఉంచి మరి ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు మహిమఘన ప్రభావాలు చెల్లిస్తున్నాను మరి ఆయనే నమ్మదగిన దేవుడు మరి యొక్క మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి అయిన దేవ స్తోత్రం స్తోత్రం ప్రభానికి వందన లేలిగిన మా తండ్రి నీకి వందనాలు రాజా రాజాతి రాజా దేవాతి దేవానికి వందనాలు శ్రీతుల స్తోత్రాలు తండ్రి మమ్మల్ని ఎంత వరకున్నాయనా మా మమ్మల్ని కాపాడే ప్రవా నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు ప్రభావ యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీకే స్థుతులు స్తోత్రాలు నాయనా ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు అయినా ఆన్లైన్ ప్రార్థనలు ప్రభావ నేను జాయిన్ అయి ఉన్నాం వేసే నీకే స్థుతుల స్తోత్రాలు మా మధ్యలో మీరు ఉండండి వేసే నీ ఆత్మను మాపై కుమ్మరించండి తండ్రి వేసేయే స్థుతులున్నాయినా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పాటల ద్వారా మహిమ పొందండి తండ్రి మీ పర్లో ఒక వర్తమానం దేయండి నాయన ఏసే ప్రభా వాక్యం చెప్పే వాళ్ళ మీరుండి మాట్లాడండి నీకే వందనా చెల్లించుకుంటున్నా తండ్రి ప్రార్థన అంతట్లో ప్రభా మీరే సహాయం చేసి నడిపించండి ధ్యాన ప్రార్థనలో ప్రభావ ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అయ్యే కృప దచ్చేయండి నాయన ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి తండ్రి వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి అంత్య దినాలంలో ఉన్నాం ప్రభావ నీకే వందనాలు వేసేయ మా విశ్వాసం కాపాడుకోవాలా పరిశుద్ధుడానైనా ఇంకా ప్రభా వాక్యంలో స్థిరంగా ఉండాలా వేసు ప్రభా కాబట్టి తండ్రి నీకే వందనాలు వేసేయా నెలకగలిగిన ప్రార్థన జీవితం ఉండాలా వేసు ప్రభావ పరిశుద్ధుడా నీకే వందనాలనైనా మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా ప్రతి ఒక్కరిని కూడా బలపర్చి మీ ఆత్మీయ నడిపించేయమని చేస్తున్నామన్న ప్రార్థిస్తున్నాను ఆమె జీవిత యాత్రలో నా దు గురి నీపెగా నీకు సాటివా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించుమోసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా జీవిత యాత్రలో నాడు గురి నీ వెదా నీకు సాటి అవేసువా నీకు నడిచావు గెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నన్ను నడిపించు చుక్కని నీవే కదా ీవే కదా నన్ను కాపాడి దుర్గంబు నీవే కదా నీవే కదా నీరు వాక్యంబు సత్యం నాకు నిరతంబే జీవం నేను పరిణించు మార్గం నన్ను నడిపించు మోచువా నేను పై మార్గం వెగా నన్ను నడిపించు మోయసువా జీవిత యాసలు నా దుగురి నీ వెగా నీకు సాతి అవ్వరు వేసువా నీవు నడుచాకాలపై నన్ను నడిపించు మోయేసువా నాకు నిరతంబో మొదలవు నా నీ ధ్యానమే నీ ధ్యానమే నేను స్వరమి వినిపించు నీ గానమే నీ గానమే నాకు నీవేగా నామం వేయాద నాకు సర్వేశ్వరుడ నీవేగా నిన్నుస్తులో వేసువా నాకు సర్వేశ్వరుడ నీ విగా నిన్నుస్తు మాసవా జీవిత యాత్రలు నాదు గురి నీ వేగం నీకు సాటి ఎవరు వేసువా నీవు నడుచావు కరటాలపై నన్ను నడిపించుకోవేసీవు నడిచాము తెరటాలపై నన్ను నడిపించుము వేసయంబు నీ దివ్య సదనం బెగా సదనం బెగా నీరు చేతాంబు నేను చేయూ బుధమారగా మరిగా నా దృదయంకి నీదు ఉపకారములు ఎసవా వీటి కొరకే ఏమి చల్లి నాదుస్తుతులందుకోస వీటి కొరకే ఏమి చల్లి నాదుతులందుకోస si mitraaslo naad kurmi veka neku saati yavarehsuwa devu nacha vakaratala pai nanu nadinchamu yesuwa devu nacha vakaratala pai nanu nadinchamu yesuwa hallelujah praise godana thank you అందరికి ప్రేజరాడు నృదయపూర్వకంగా ఉందనాలు ప్రాధిన్ స్తోత్రం పరిశుద్ర మైమల రజానికి వందనాలు తండ్రి ఏసుకృష్ణజానికి స్తోత్రం దేవ యేసుకృష్ణ జానికి వందనాలు తండ్రి మరి ఇక్కడిని నాములిద్దరు ముగ్గురు అక్కడ మీరు ఉంటారు రాజా దేవమరికన్నా నాపటి మేమందరం కూడినం దేవా దేవ మమ్మందరం మీద దియండి దేవాన్ని ఆత్మ నార్పు దయచండి నిరక్త పురుషుణ దండి ముఖ్యంగా దేవానికి వందనాలు తండీ దినమంతా కాచి కాపాడి సజీవ లేఖలో దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఏసుక్రి స్వజానికి వందనాలు తండీ మీరే మాట్లాడి దేవామరి నామాన్ని వాక్యంలో మేము చూడాలా దేవా ఈ నామానికి మహిమ కలాల దేవా ఏ మీరే కార్యం చెరిగించమని దేవా మీరే మా అతను మాట్లాడమని యేసు కృష్ణ నడుచున్నాం తండ్రి ఆమెను అందరికీ నా ప్రేజలా వందనాలు ఈరోజు వాక్యం చూసుకుందాము దేవుడు దయాళుడు జాలి దేవుడు కృపగల దేవుడు కాబట్టి దేవుడు దయాళుడు రభు వంట దయాళుడు కాబట్టి వాక్యం చూసుకుందాం మొదటి పేతుడు రెండో అధ్యాయము మొదటి వచనము ప్రభువు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల దేవుడు ఎట్లుండటంట దయాళుడంట ఆయన మనము రుచి చూచి ఉన్న ఎడల ఒకప్పుడు మనము లోకానుసరంగానే ఉన్నాము మనకి ఏసుప్రభ అంటే తెలియదు ఏసుప్రభ అంటే తెలియదు కాబట్టి ఆ దేవుణ్ణి మనము రుచి తెలుసుకున్నాం కాబట్టి దేవుడు ఎట్లుండంట దయాళుడు మీరు రుచి ఉన్న ఎడల రుచి చూచినాం కాబట్టి ఆ దేవుడి ప్రేమ ఏందో ఆయన జాలి ఏందో ఆయన కనికరము అదంతా మనము దేవుళ్ళు మనం చూచినాం కాబట్టి ఆయనని మనము రుచి చూచినాం కాబట్టి రుచి చూచి ఉన్న ఎడల అని దేవుడి ఇక్కడ మనతోని పేతుడు రాసిన పత్రికలో మనతోని మాట్లాడుతూ ఉన్నాడు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధరణయు అసూయ అసూయయు అసూయను సమస్త దూషణ మాటలను మాని ఎట్లుండాలంట సమస్తమైన దుష్టత్వమునంట సమస్తమైన కపటమును వేషధరణ అసూయ దూషణ ఇన్ని మానాలంట ఇన్ని రకాల మనుషులు దీని నుంచి మాని ఎట్లుండాలంట కృత్తగా జన్మించిన శిశువులను పోలినవారై ఉండాలంట దుష్టత్వం నుండి బిడుదల పొందాలే కపటం నుండి వేషధరణ నుండి అసూయ నుండి దూషణ మాటల నుండి మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాలను పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉన్నాడు చుడి రోజు ఇలాంటి ఇదే వా మనుషులకి ఉన్నాయి అసూయ ఉంది విషధరణ ఉంది దుష్టత్వంతోనే ఉన్నారు కపటంతోనే ఉన్నారు దూషణ మాటలు కూడా పలుకుతా ఉన్నారు కాబట్టి దాని నుంచి విడుదల పొంది నిర్మలమైన వాక్యం పాలను ఆపేక్షించాలని ఇక్కడ పేతురు రాస్తా ఉన్నాడు పత్రిక పేతురు పేతురు రాసిన పత్రికలో రాస్తా ఉన్నాడు ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆ వాక్యం మనము ఆపేక్షించాలంట ఆ వాక్యంను మనం ఏం చేయాలంట జాగ్రత్తగా మనము వినాలి ఆ జాగ్రత్తగా మనం వాక్యాన్ని వినాలంట ఆ వాక్యాన్ని మనము ఎంత చదివినా ఎంత మనము చూసినా తక్కువనే ఎంత చదివినా ఎంత విన్నా మనము ఆ దేవుని ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా చాలా దేవుని తెలుసుకోవాలంటే మనకి ఏమి తెలియదు అని అనేది తెలుసుకోవాలంట ఇక్కడ తెలుసుకోవాలి వాక్యంనే ఆపేక్షించాలంట వాక్యం అనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని ఇక్కడ పేతుడు రాస్తా ఉన్నాడు ఇంకేమంటుడు మనుషుల చేత విస్తంపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయో అమూల్యమును సజీవమైన రాయి అగు ప్రభునద్దుకు వచ్చిన వారై దేవుని దృష్టి కంట ఏర్పరచబడినయో అమూల్యమైన సజీవమైన రాయి అగు ప్రభునద్దుకు వచ్చిన ద్వారా దేవునికి అనుకూలమగు దేవుడికి ఎట్లుందంట ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించటకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలని ఇక్కడ అంటా ఉన్నాడు హృదయపూర్వకంగా అంటే మనం అంట బలులన్నీ మరి దేవుడికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు ఉండునట్లు పరిశుద్ధ యాజకులుగా మనం ఎట్లుండాలంట అని ఇక్కడ రాస్తా ఉన్నాడు పరిశుద్ధ యాజకులుగా మనము ఉండాలంట ఈ లోకంలో ఎట్లుండట పరిశుద్ధంగా మనము జీవించాలంట మన హృదయపూర్వకంగా దేవునికి స్థుతులు అర్పించాలంట కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు పరిశుద్ధ యాజకులుగా ఉండున్నట్లు మీరును సజీవమైన రాల వలె నుండు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఎట్లున్నామంట మనము సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము ఈ లోకంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి కానీ అవి అస్తకృతాలతోని కట్టబడినాయి కానీ మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నామంట మనకి ఎక్కడన్నా మందిరాలు ఉన్నాయా ఇక్కడికి ఎవరికి మందిరాలు లేవు అని ఆత్మ సంబంధమైన మందిరంగానే కట్టబడకుంటా పోతా ఉన్నాం ఒక్కొక్క మనిషిని కట్టుకుంటా కట్టుకుంటా వెళ్ళిపోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ అదే అంటా పేతురు సజీవమైన రాలవలే అంటుండు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు ఆత్మ సంబంధమైన మందిరంగానే కట్టబడుచున్నాము ఇంకేమంటుండు ఎలా అయినాగా ఎలా ఎలా అయినాగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడనియు అమూల్యమనగు మూల రాతిని సియనులో స్థాపించుచున్నాను అమూల్యమనగు మూల రాతిని దేవుడ సీయనులో స్థాపించుచున్నాను అని అంటుడు ఆయన ఎందు ఏ మాత్రమును సిగ్గుపడడు దేవుడు ఎందంట విశ్వాసం ఏ మాత్రమును సిగ్గుపరచడైనే దేవుడు సిగ్గు పరచడు దేవుడు సిగ్గుపరచడని ఇక్కడ మనతోని మాట్లాడుతా అను అన్న మాట లేఖనం అందు రాయబడి ఉన్నది దేవుడంట సిగ్గు లేఖనం అన్న మాట రాయబడుచున్నది విశ్వసించున్నా మీకు వారు ఈ రాతిని నిషేధించరో విశ్వసింపనికైతే ఇక్కడుండ దేవుడు నిషేధించిన రాయి రాయిలాగా ఉన్నాడని ఇక్కడ అంటా ఉన్నాడు ఏ రాతి నిషేధితురు అది మూలకు తల రాయి ఆయేను ఆ రాయి పనికి రాదని పడేస్తారు కానీ ఆ రాయి ఇక్కడ ఉంటుందంట పాయైనా పెడతా రాయిని కానీ అది ఎవరి వలన కలిగింది అది మనుషుల కళ్ళుకి ఆశ్చర్యంగా ఉంటుంది అది దేవుడి వలనే కలుగుతుంది దేవుడే ఆశ్చర్యంగా చేస్తూ కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు మళ్ళీ ఇంకేమంటుడు మరియు అది అడ్డు రాయి అడ్డు బండయు అది ఎట్లుందంట అడ్డు రాయిలా ఉందంట అడ్డు పండయు ఆయను అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంది ఇంకెనిమిదో వచ్చిన ఏమంటున్నంటే అటువారు కట్టివారు వాక్యం కవి దేవులై తొట్టిలుచున్నారు అట్టివారంట వాక్యంనకు ఎట్లుండంట అవి దేవులై తొట్టిలుచున్నారు దానికే వారు నియమింపబడిరి దానికి ఎట్లుండంట నియమిపబడి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఎట్లుండట అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన ఒకప్పుడు చీకట్లో కాబట్టి దేవుడు ఏమంటుండటంటే ఆ చీకట్ల నుండి దేవుడు ఏం చేసినాడ తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను దేవుడు మనల్ని పిలిచింది కాబట్టి ఆయన గుణాతిశయములను చేస్తున్నామట ప్రచురము చేసినమంట ఆయనకు గుణాది షేములనట ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఆయన గుణాది షేములను ప్రచురం చేసినము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకుల యాజక సమూహమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును మనము యాజకులుగా ఉన్నామంట రాజులైన యాజకులుగా ఉన్నాము పరిశుద్ధ జనమును అంటుండు దేవుడు ఇంత మంచి పేరు పెట్టుతుంది మనకి కాబట్టి మనం ఎట్లుండాలంటే ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలి యాజకులుగా మనము ఉండాలి రాజులైన యాజక సమూహమును అని ఇక్కడ అంటా ఉండు పరిశుద్ధంగా మనము దేవుడికి ఉండాలి దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు దేవుని సొత్తు అంట మనం సొత్తు కాబట్టి దేవుడు మనని పిదుచుకున్నాడు నీవు నా సొత్తు అనే దేవుడు అంటా ఉన్నాడు దేవుడేమంటుడు నీవు నా సొత్తు అంటుండు మనుషులన్నా మనని ఒకప్పుడు నింది పక్కకి జరుపుతారు కానీ దేవుడేమంటుడు మనం పిలవకున్నా మనం మనం పిలవకున్నా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు కానీ ఆయన పిలిచినప్పుడు మనము వినం ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము వినలేకపోతూ ఉంటాం కానీ ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు మనము ఆయన పక్కకి పెట్టేస్తుంటాం కానీ దేవుడు మన మాట వింటా ఉంటాడు మనం ఎప్పుడు గెలిచిన ఆయన మన మాట వింటాడు ఎందుకంటే ఆయనే దయాళుడు కాబట్టి జాలి దేవుడు కాబట్టి కర్ణ దేవుడు కాబట్టి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటాడు దేవుడు ఇక్కడ దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు తొత్తైన ప్రజలై ఉన్నారని ఇక్కడ అంటుండు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఐతిరి ఒకప్పుడు ప్రజగా లేకుండే మనం ఈ యొక్క ఐగుప్తు దేశంలో మనం ఉండిపోయినాం కాబట్టి మనం ప్రజగా లేకుండా మనము ఉండిపోయినాం కాబట్టి ఇక్కడ ఏం దేవుడు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఐతిరి దేవుని ప్రజ ఐతిరి దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడతా మాట్లాడుతూ ఉన్నాడు ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ఒకప్పుడంట కనికరింపబడలేక ఉన్నము కనికరము లేదు మనకి అప్పుడు ఏది లేదు కనికరము లేదు కాబట్టి ఎప్పుడైతే ఏ స్ప్రం మనము తెలుసుకున్నామో ఆయనకు మార్గము సత్యము జీవము ఆయన్నే కాబట్టి ఆయొక్క మార్గాన్ని మనం తెలుసుకున్నామో అప్పుడు దేవుడికి మనము కరి కనికరింపబడిన ఇప్పుడు కనికరింపబడబడిన వారమైతి వార అనికడ అని ఇక్కడ దేవుడు మాట్లాడతా ఉన్నాడు కనికరింపబడిన వారైతిరని దేవుడు మనతోనే మాట్లాడుతుండు కాబట్టి ఆయన కనికరము చాలా అవసరం కనికరము జాలి చాలా అవసరం కాబట్టి ఆయన కనికరం ఉంది కాబట్టి మనము ఈ స్థితిలో ఉన్నాము ఆయన కృప ఉంది కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నము ఆయన ప్రేమ ఉంది కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నము ఎందుకంటే ఆయన ప్రేమ దేవుడు కాబట్టి ఆయన ప్రేమ ఆయన జాలి ఆయన కనికరమని మనకు చూపించిండు ఆయన దయ కూడా మనకి చూపించుడు కాబట్టి మనము ఈ స్థితిలో ఉన్నము కేవలం ఈరోజు మనం ఉన్నామంటే ఆయన జాలి ఆయన దయ ఆయన కనికరమే ఆయన కృపనే మన మంచితనము కాదు మన గొప్పతనము కాదు మన లోపల ఏది లేదు దేవుడే మనకు సమస్తము ఆయననే కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమండి ఉన్నటు ప్రీలారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు ఎట్లున్నామంట ఈ లోకంలో మనము పరదేశులై ఉన్నామంట యాత్రికులమై ఉన్నారు యాత్రికులమే ఆయన మనల్ని భూమికి ఎందుకు పంపించినడు ఆయన పని నిమిత్తం మనల్ని పంపించినడు కాబట్టి మనం పరదేశులమే యాత్రికులమే పని ఆయనకు మనము పని ఉన్నాము కాబట్టి ఆయన ఏం చెప్తాడో అది మనము వినాలి ఇంకా మనకి సమయము లేదు ప్రతిరోజు మనకి సమయం ఎంతగానో ఉంటుంది కాబట్టి ఆయన ఆ సమయంలో దేవుణ్ణి మనము ఎట్లా వెతుకుతున్నామా మే మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నామా ఏ విధంగా మనము చేస్తున్నామా మనము దేవుడి ధర మనము గడపడము మనము నేర్చుకోవాలి సమయం ఎంతో వేస్ట్ పోతుంది కాబట్టి ఇక్కడ అంటా ఉండి ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి ఆత్మకంట విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి ఫస్ట్ మనం చదువుకున్నాం కదా ఏం చదువుకున్నాం దుష్టత్వమును కప్పటమును వేషధరను అసూయను దూషణ ఇవన్నిటి నుంచి మనం ఏం చేయాలంట విసర్జింపబడాలంట ఇక్కడ దేవుడు మాతోని అంటా ఇవన్నీ విసర్జించండి ఇవన్నిటి నుంచి విడుదల పొందుండి శరీరక్రియల నుంచి విడుదల పొందండి మీరు మన లోపల అసూయ ఉండద్దు దుష్టత్వం మన లోపల ఉండొద్దు కప్పటము మన లోపల ఉండద్దు మనం యథార్థంగానే మాట్లాడడం మనము నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుడు అన్ని జను మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తురో ఆ విషయంలో మీరు మీ సత్ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్ని జనుల మధ్యన మనం మన క్రియలు మంచిగా ఉండాలి మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి కాబట్టి వాళ్ళు మనం చూసి ఏం చేస్తారంట దేవుని పరచలాగా ఉండాలి దేవున్ని మహిమపరచాలంట మనని చూసి దేవుణ్ణి ఘనపరచాలే మనల్ని కాదు దేవుణ్ణి మహిమపరచాల దేవునే ఘనపరచాలే అని ఇక్కడ మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని పేతురి మరి దీనికి రాస్తా ఉన్నాడు పత్రిక రాస్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అనికడ ఇక్కడ మరి బతిమాలు కొంచెం కాబట్టి మనం ఏం చేయాలంట ఆ దేవుడి దగ్గర మనము ఎట్లుండాలంట పరిశుద్ధంగానే జీవించాలి విధాదంగానే మనము జీవించాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుండట ఇక్కడ దేవుడు ఒక్కొక్క వాక్యం ఎఫేసి నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఏమంటున్నట్టే ఎఫేసీ నాలుగు ముప్పై సమస్తమైన ద్వేషమును కోపమును క్రోధమును అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి వేషమంట కోపమంట క్రోధం అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి దీని నుంచి విసర్జించండి అని అన్ దేవుడు ఇక్కడ చెప్పేసి రాసిన పత్రికలో మరి పాలు రాస్తా ఉన్నాడు చెప్పేసి సంఘానికి మీరు ఇట్లున్నారు కాబట్టి దీని నుంచి మీరు విడుదల పొందండి ద్వేషం నుంచి విడుదల పొందండి కుపం నుంచి విడుదల పొందండి క్రోధం నుంచి విడుదల పొందండి అల్లరి నుంచి దూషణ నుండి దుష్టత్వంను విసర్జించుడి అని దేవుడు మరి ఇక్కడ మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఒకలా ఇలాంటిది ఒక్కటన మన లోపల ఉంటే ఈరోజు మనము దీని నుంచి విడుదల పొందాలని మనము ముందుకి కలి ముందుకి నడుచుకోవాలని మనము ముందుకు వెళ్ళిపోవాలి ఇంకేమంటున్నాడు ఒక్కనే ఏడల ఒకడు దయ కలిగి కర్ణ హృదయులై క్రీస్ దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి ఏమంటుండడు దేవుడు ఇక్కడ మనతో ఒక్కరి ఎడల ఒకడు దయ కలిగి కర్ణ హృదయులై కీస్తున్నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి ఈ యొక్క గుణము మనకి ఉండాలనే దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు ఆ మనకి ఉండాలి క్షమాపణ ఎప్పుడు ఉంటుందంటే ఆయన మనసు మనము ధరించుకుంటనే క్షమాపణ మనకి ఉంటది మన లోపల జాలి ఉంటది దయా ఉంటది ప్రేమ కలిగి ఉంటాము కాబట్టి దేవుడి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉండు ఆ గుణము మనకి ఉండాలి క్షమా గుణము మనకు ఉంటేనంటే దేవుడు మనకి ఆ ప్రతి దుష్టత్వం ప్రతి దాని నుంచి మనము మనము నేర్చుకోవాలని దేవుడు మనతోని అంటా కాబట్టి ఆ మాటలు మనము వింటున్నాం కాబట్టి ప్రతిరోజు మనము ఈ యొక్క దేవుడి మాటలు మనం వింటున్నాము విని దాని ప్రకారం మనం నడుచుకోవడం మనము ముందుకు వెళ్ళాలి అదే కీర్తనలు ముప్పై రెండు అధ్యాయము ఒకటో వచ్చినప్పుడు ఏమంటుంటే కీర్తనలు ముప్పై రెండు తన అతిక్రమములకు పరిహారం నొందిన తన పాపమునకు ప్రాయచిత్తం నొందిన ధన్యుడు ఇప్పుడు భక్తుడు అతిక్రమముల కంటే పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయచితం నొందినవాడు ధన్యుడు అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతుంది దాని నుంచి మనమంట ప్రాయచితం నొందాలంట నొందితే మనం ఎట్లుంటామంటగా ఉన్నమ ఉన్నామని దేవుడు మనతోని అంటా ఉండి చేత నిర్దోషి అని ఎంచబడిన ఆత్మలో కప్పటం లేని ధన్యుడు దేవుడి చేత అంట మనం ఎట్లుంటామంట నిర్దోషి వీళ్ళ మీద ఏ దోషము లేదు నిర్దోషిలాగా మనము ఉండాలి హించబడిన వాడు ఆత్మలో కప్పటము లేనివాడు ధన్యుడు ఆత్మలో కపటం ఉండద్దు కపటము ఉండొద్దు కాబట్టి కపటం లేకుంటుంటే మనం ఎట్టుంటామంటుడిగా ఉంటామని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఆ ధన్యకరంగా జీవితం మనకు చాలా అవసరం ధన్యుడిగా మనము ఉండడము చాలా అవసరం కాబట్టి ఆ ధన్యకరంగా మనము ఉండాలి ఆయనే మాట మనం వింటున్నాం కాబట్టి పరిశుద్ధంగా మనము ఉండాలే మరి ఇక్కడ అంటా ఉండి పరిశుద్ధంగా మనం ఉండి మనము ముందుకి నడవాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుండే ముప్పై ఏడో అధ్యాయం కీర్తనలు మొదటి వచనం ఏమంటుండే చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము చెడ్డవారిని చూచి అంటే ఆ వ్యసన పడొద్దంట చూచి మత్సర పడకుము దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడొద్దంట ఎందుకంటే అది వాళ్ళు చేసలేరు కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే మనము క్షమించాలి వాళ్ళు చేసలేరు కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే మనము వాళ్ళని చూచి వ్యసన పడద్దు అంట వ్యసన పడద్దు మత్సర పడద్దు మత్సరము ఇవన్నీ మన లోపల శరీరక్రియలు మన లోపల ఉండొద్దు అక్కడ అందుకే అంటుడు దాని అంటున్నాడు ఒక్కటి మీ లోపల ఉంటే మీరు పర్లోకరి రాజ్యాన్ని స్వసంతరించుకున్న నేరరు అంటున్నాడు కాబట్టి ఒక్కటి కూడా మన లోపల ఉండడానికి వీలైతే ఒకలా ఉంటే అలాంటి మనసు ఆ టైం మనకు వచ్చినప్పుడు దాని నుంచి విడుదల పొందడం మనము నేర్చుకోవాలి మనుషులం కాబట్టి సహజంగా వస్తుంటాయి కాబట్టి ఎంజాయ్లో దాని నుంచి మనం విడుదల పొందడము మనము నేర్చుకోవాలని దేవుడు అంటా కాబట్టి ఆ చెడ్డవారి నుంచి వచ్చి మనం విసనపడద్దు దుష్కారం చేయవారి నుంచి వచ్చి పడడానికి వీలు లేదని ఇక్కడ దేవుడు అంటా కాబట్టి దేవుడు అంటుండు కాబట్టి మనం ఏం చేయాలంట ఆయన మాట వినాలి ఆయన మాటకి మనము లోబడాలి సామెతలు సామెతల అధ్యాయం సామెతలు నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరినట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెలును పట్టపగల వారంట వేకువ వెలుగు ఎట్లా తేజరిల్లుతుందో నీతిమంతుల మార్గం కూడా అంతకంతకు తేజరిల్లును నీతిమంతుల మార్గం తేజరిల్లాలంటే ఎట్లా తేజరిల్లుతుంది ఆయన మాట వింటనే కదా ఆయన ఒక వాక్యం మన హృదయం వింటనే కదా ఆయన ఒక దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ పొందుకుంటేనే కదా దేవుని శక్తి దేవుని యొక్క ఆత్మ పొందుకుంటేనే కదా ఆయన వెలుగు మన మన మీద వెలుగుతుంది ఆయన వెలుగు మన మనం మన లోపల ఉంటుంది మనం లోకానికి వెలుగులాగా ఉంటాము కాబట్టి ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు పట్టపగలు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును నీతిమంతుల మార్గం అంట అంతకంతకు తేజరిల్లును దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు మన నీతి తేజరిల్లలు అంటే ఆయనని ధరించుకోవాలి ఆయననే మన హృదయం హృదయం రాసుకోవాలి ఆయన ఒక వాక్యాన్ని అంటే మన హృదయం హృదయంలో మనం భద్రపరచుకోవాలంట ఆయన ఒక వాక్యాన్ని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే ఇప్పుడు ముందు శ్రమల కాలం భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనము దేవుణంలో చాలా గడపడం మనము నేర్చుకోవాలి చాలా గడపడం మనము నేర్చుకుంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తేనే ఉండాలి ప్రతి దాంట్లో మనం ప్రతి సమయంలో మనం దేవుని శుతించాలి శుతించుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి ఎందుకంటే ఆనాడు మరి ఆ ఒక సమస్యలు ఒక బాధలు వచ్చినప్పుడు దేవుని దాని నుంచి విడుదల చేయాలంటే ఇప్పుడే ప్రార్థన చేయాలి చూడు చాలామంది ఏం చేశారు డబ్బులు ఏం చేశారు బ్యాంకులలో దాపెట్టుకుంటారు కాబట్టి దాపెట్టుకుంటారు ఆ డబ్బు ఏమవుతుంది ఒకసారి దొంగలన్నా దాన్ని తీసుకెళ్తారు అది ఏ విధంగా దోసపడుతుంది మన ప్రార్థన ఏమైపోతుందంటే దేవుడి దగ్గర దాచబడుతుందంట దానికి ఎవరేమి చేయరు ఏ దొంగ ఏం చేయలేరు ఏమి చేయలేరు కాబట్టి దేవుడు మనతో నంటా ఉన్నాడు మనం ఏం చేయాలంట ఆకో ప్రార్థన మనం బాగా ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి ప్రార్థన చేయాలే ఆయన వాక్యం మనం ధ్యానించాలి మనకి ఏమి తెలియదు ఈ వాక్యం మనకి ఏమి ఇందులో మనకి ఏం తెలియదు ఇంత కూడా మనకి తెలియదు ఆయన ఇంత ధ్యానించిన మనకి అమోహం ఆయన ధ్యానించే ధ్యానించడం అని మనకి కాదు కాబట్టి ఆయన వాక్యం మనకి అర్థం కావాలంటే మనం ధ్యానించాలంటే ఆయనకు పరిశుధాత్మ మనకి చాలా అవసరం ఆయన ఒక మనకి అవసరం కాబట్టి ఆయన ఒక శక్తి మనము పొందుకోవాలి పొందుకొని మనము ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అంటా ఉండి శక్తి పొందుకొని మనము ముందుకి వెళ్ళాలని ఇక్కడ అంటా మొదటి గురంతి మొదటి గురంతి పద్నాలుగో అధ్యాయం ఇరవై వత్సరం వారి పద్దెనిమిది మత్యాయ శువార్త పద్దెనిమిది మూడు మత్త్యాయ సువార్త పద్దెనిమిదో అధ్యాయం మూడో వచనం మీరు మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఏమంటుండే దేవుడు మీరు మార్పు బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఖచ్చితంగా దేవుడు చెప్తుండు మార్పు నొందిన బిడ్డల వంటి వారిలాగా ఉండాలంట పరలోక రాజ్యం అప్పుడే మనము ప్రవేశిస్తారని మీతో నిశ్చయముగా ప్రవేశింపరని మీతో ఎప్పుడైతే మార్పు నొంది బిడ్డల ఉంటే పరలోక రాజ్యాన్ని మనము స్వసంత్రించుకుంటాము ఆ పరలోక రాజ్యాన్ని మనము స్వాధీనము చేసుకున్న పరలోక రాజ్యంలో మనము ప్రవేశిస్తాం అని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాం ఇంకేమంటుండంటే నాలుగో వచనంలో కాగా ఈ బిడ్డల తాను తాను తగ్గించుకునిన్న వాడే పర్లోప రాజ్యంలో గొప్పవాడంట ఈ బిడ్డలలాగా తాను తాను ఎవరైతే తగ్గించుకుంటాడో వాళ్ళు ఎట్టుండట పర్లోప రాజ్యంలో గొప్పవాడుగా ఉంటాడ గొప్పవాడుగా ఉంటాడని దేవుడు మనతో మాట్లాడుతుంటాడు గొప్పవాడిలాగా మనం ఉండాలంటే ఏం చేయాలంట తగ్గించుకోవాలంట మనకు తగ్గింపు ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో దేవుడు ఏం చేసిండ ప్రతి విషయంలో దేవుడు ఆయనే శిలువకు బలైన కూడా ఏం చేసిన నోరు తెరవలేదు నోరు తెరవలేదు ఆయన చూడు అట్లా ఉండట కాబట్టి మనము అట్లా ఉండాలి మనము అట్లా ఉండాలి ఉండాలనుకుంటే మనము ఉండగలుగుతాం మనిషి మనకు తెలుసు మంచి దేవుడు జ్ఞానం ఇచ్చింది మంచి తెలుసు చెడు తెలుసు మంచి చేయాలన్నా మంచి దగ్గరనే ఉంటుంది చెడు చేయాలన్నా మంచి దగ్గర ఉంటుంది కాబట్టి మనం మంచి చేయాలంటే దేవుడి దగ్గర మనం ఎట్లుండాలంట మనము ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటాడంటే మొదటి కొరంతి పద్నాలుగో అధ్యాయము ఇరవై వచనంలో సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండు బుద్ధి విషయమై పెద్దవార్లై ఉండు ఏమంటుండు సహోదరులార మీరు మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండు దుష్టత్వం మొదలేసి అంటుండాలంట మనం శిష్యులుగా ఉండాలంట బుద్ధి విషయమై పెద్దవారులై ఉండు బుద్ధి విషయంలో ఎట్లుండ మనము ఉండాలని అంటా ఉన్నాడు దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాట మనము వింటున్నాం కాబట్టి ఆ మాటను మనం విని మనము దాన్ని ధ్యానించుకుంటే ముందుకు వెళ్ళాలి ఆ యొక్క విని మనము ప్రకటించుకుంటాం ముందుకు వెళ్ళాలని దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉర్తనలు రుచి చూచి తెలుసుకోవాలి ఆ వాక్యము మనం ధ్యానిస్తుంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతోను మాట్లాడుతుంటే చాలా సంతోషము మనకి ఆనందము కలుగుతూ ఉంటుంది దేవుడు మనతోని మాట్లాడుతుంటే అంతకి మించింది లోకంలో దేవుడు మనతోను మాట్లాడుతుంటే కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు అంటే రుచి చూచి తెలుసుకునుడు ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఆయన్ని ఆశ్రయించాలంట ఆశ్రయిస్తే ఎట్లుంటాడట ఆ యొక్క నరుడు ఎట్లుంటాడు ధన్యుడు మనం ఆశ్రయించినాం కాబట్టి మనం ఎట్లున్నామంట ధన్యులుగా ఉన్నామని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఇంకేమంటుండే తొమ్మిదో వచ్చంలో ఎహో భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఎహో భక్తులారా ఆయన ఎందు ఎట్లుండాలంట భయభక్తులు కలిగి ఉండండి ఆయన ఎందు భయభక్తులు ఉంచివానికి ఏమీ కొద్దువా లేదు ఏమీయూ పొదువా లేదు అని దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఇంకేమంటుండు పదవ వక్షరంలో సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను ఎహోను ఆశ్రయించి వారికి ఏమేలు కొదువై ఉండదు లేమిగలై ఆకలి గును యువవును ఆశ్రయించి వారికి ఏమేలు కొదువై ఉండదని దేవుడు మనతోని మాట్లాడతా ఏమేలు కొదువై ఉండదంట కాబట్టి ఆ దేవుణ్ణి మనము ఆయన దయాలుడు కాబట్టి ఆ దయగల దేవుడు జాలిగల దేవుడు కర్ణగల దేవుడు కృపగల దేవుడు అని దేవుడు మనతోని మాట్లాడతా కాబట్టి ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి మనం ముందుకు నడవాలి ఎందుకంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుతున్నాము ఆత్మ సంబంధమైన మందిరము మనం కట్టబడుతున్నాం కాబట్టి మనం ఎట్లుండాలంటే పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా మనము ఉండాలని దేవుడు మనతో మాట్లాడతా ఆయన సొత్తైన ప్రజలంగా ఉన్నాం మనం ఆయన సొత్తైన ప్రజలాగా ఉన్నాం కాబట్టి సొత్తైన ప్రజంగా ఉన్నాం కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇంకేమంటుండే మొదటి పేతురు ఒకటో అధ్యాయం ఏడో వచనంలో నశించి పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన చుద్దపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము దానికంటే మన అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మెప్పును మహిమయు ఘనతయు కలుగునుగాక కలుగుటకు కారణమగును నశించిపో సువర్ణం ఎట్లుందంట అగ్ని అగ్ని వలన అది పరిశింపబడుతుంది ఎందుకంటే అది ఒక కాలే కాలే మంచి వస్తువు కావాలి కాబట్టి అగ్నితోని పరిషింపబడుతుంది శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ విశ్వాసము ఈ శోధనల చేత పరిషకు నిలిచినదై శోధనల చేత పరిషకంట నిలిచినదై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఎప్పు ఘనత కారణము అయితే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతుండు కాబట్టి మనము దేవుడి దగ్గర మనము విశ్వాసము కలిగి ఉండాలి ఇంకేమంటుండు ఎనిమిది వచనంలో మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు చూడు దేవుడిని మనం చూడకపోయినా ఎక్కడ చూసినాం మనము వాక్యంలోనే దేవుడిని మనం చూస్తున్నాం కాబట్టి ఆయనను మనం ప్రేమిస్తున్నాము అందుకే దేవుడు ఏమంటుడు నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా నన్ను గణపరిచే వారిని నేను ఘనపరుస్తా అంటుండు కాబట్టి ఆయనను మనం ప్రేమించాలంట ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు శప్పప్రశక్యమును మహిమ యుక్తమునైనా సంతోషము గల మయమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుతున్నారని అంటుడు మనం మహేశ్వరభుని కలిగి ఉన్నాం కాబట్టి మనము ఆనందంగా లేమా ఉన్నాం సంతోషంగా కాబట్టి దేవుడు మనతోని ఈరోజు మనతోని మాట్లాడుతు కాబట్టి ఆయన దయాళుడు కాబట్టి ఆయన రుచి చూచి మనము తెలుసుకోవాలి ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుతున్నాం కాబట్టి మనం ఎట్లుండాలంట సహోదరులు ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి మనం ఎట్లుండాలంట సమాధానము కలిగి ఒకరి ఒకరి నలా ప్రేమ కలిగి జాలి కలిగి మనము ముందుకు నడవాలి ఐకత కలిగి ముఖ్యంగా మనము ఉండాలి ఇంకేముందంటే నాకు చిన్న సాక్ష్యం చెప్తా మా సాక్ష్యం ఏంటంటే నేను ఫిబ్రవరి పదహారు తారీఖు మా వద్దని హాస్పిటల్ వేసినారు హాస్పిటల్లో వేసినారు అయితే ఫిబ్రవరి పదిహేను పదహారు తారీఖు ఆమెని హాస్పిటల్లో వేసినారు ఆమె కొంచెం కాలిందనమాట హాస్పిటల్లో వేస్తే మేము తెలారి తెలిసింది మేము వెళ్ళిపోయినాము నేను డ్యూటీ మీద ఉన్నా తెలిసింది నేను వెళ్ళిపోయినా వెళ్ళినాక అక్కడ భయంకరంగా అదైపోయింది అయితే క్యాథరిన్ సిస్టర్ ఫోన్ చేసిన సిస్టర్ వచ్చింది మేమందరం పోయినాం ప్రార్థన చేసినాము ఆమె తను పాపాలు ఒప్పిపించినాము ప్రార్థన చేయించినాము తర్వాత అయిపోయింది అంటనే అసలుకి ఆమె నెల రోజులు కరెక్ట్ నెల రోజులు బ్రతికింది నెల రోజులు నేను పోతున్నా సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను పోతున్నా మళ్ళీ శనివారం కూడా పోవాలనుకుంటే నేను పోతున్నా ఎందుకంటే చూడు మనుషులకి ఏదైనా బాధలు వస్తే ఏదైనా కష్టాలు వస్తే ఎవరు మనుషులు రారు కానీ దేవుడు ప్రేమ గల దేవుడు ఆయనే జాలి గల దేవుడు కాబట్టి ఆయన జాలి దేవుడు కాబట్టి ఆ దేవుడు చూడు ఆమెకి మేము ప్రార్థన చేసుకుంటూ ఆ రోజు పాపలో పిపించినాము మళ్ళీ అన్నకి చంద్రశేఖర్ అన్నకి ఫోన్ చేసినాము చేశాను అన్నాడు అవునా సిస్టర్ పెడదామని ప్రార్థన్ అన్న మళ్ళీ తర్వాత ప్రార్థన ప్రతిరోజు అన్నా నేను పోయినా రెండు గంటలకి నేను డ్యూటీ దిగిపోయినాక మూడు గంటలకు ఫోన్ చేసినా ఒకవేళ అన్న ఒక టైం ఎత్త ప్రతిరోజు ఎత్తుతనున్నాడు ఒక టైం ఎత్తకుండా మళ్ళీ అన్న రిటర్న్ ఫోన్ చేసి ప్రార్థన సరే చేసినా చోకడా పెట్టాను ప్రార్థన చేస్తా అయిపోయింది మంచిగా అయిపోయినాక ఏమన్నదంటే దేవుడు నన్ను బతికిస్తుండే అమ్మ అన్నది ప్రతిరోజు నేను పాపాలు ఉన్నా ప్రతిరోజు ఆమెకు చెప్తా ఉన్న దేవుడి కోసం నేను వాక్యం చదివిస్తున్నా పాపాలుస్తున్నా ప్రార్థన చేపిస్తున్నాను నెతి మీ చేపట్టి ప్రాణం చేస్తున్నా అక్కడ ఉన్న మనుషులను చూసి కూడా నాకు బాధ అనిపించింది ఏం చేసి ప్రభావన్ని ఇక్కడ నడిపించింది అసలు బాధ అనిపించలే నాకెంత నా బాధ అనిపించలే నా ప్రాణం ఏమంటారు బలహీనత కాలే దేవుడు నాకు శక్తి ఇచ్చిండు ప్రతిరోజు అది ఆమెను ఆరంతస్తులు వేసినారు కాబట్టి ప్రతిరోజు నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం ప్రతిరోజు దేవుడు మమ్మల్ని నడిపించిండు మళ్ళా చుట్టాలు రాకున్నా మేమైతే వెళ్ళినాం మేము ఎవ్వరు రాని రాకపోయిన వాళ్ళతో నాకు అవసరం లేదు నేనైతే పోతానే వెళ్ళినాము అక్కడ ఆమె పాపలో పిపించిన రోజు చంద్రశేఖర్ అన్న మరి ప్రార్థన ఫోన్లో చేస్తూ ఉన్నాడు ఇంకో రోజు రేపు సర్జరీ అన్నా కానీ నాకు రవి వచ్చిండు మేము చెప్పుకున్న బ్రదర్ వచ్చి ప్రార్థన చేసిండు ఆ సర్జరీ చేసేటప్పుడు కూడా ఆమె మంచిగా ఉంది సర్జరీ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఆమె మంచిగుంది పాపలో పిపిస్తున్న ప్రతిరోజు పాపలో పిపిస్తున్నాం ముక్కరోజు ఏమన్నది అంటే ఆమె నన్ను దేవుడు బాగు చేసినమ్మా ఆయన రాజు అసలాగే ఆమెకు పదము తెలియదు కానీ ఆయన రాజులకు రాజు యేసు ప్రభు నన్ను బాగు చేసిండన్నది నన్ను బాబు చేసిన అమ్మ నన్ను బ్రతికించిన అన్నది సరే దేవుడు గొప్ప దేవుడు అని నేను ఆమె కూడా మాటలు చెప్పిన నేను ఎట్ల వాక్యం చదివిపిస్తా వాక్యం చదివి ప్రతిరోజు చదివించిన ఆమెకి పాప లొక్కసిన ఆ సిస్టర్ వచ్చిన ప్రార్థన చేసింది రవి అన్న మరి ఆ సర్జరీ అయింది సర్జరీ అయినాక తీసుకొచ్చినారు ఆ రోజు మా చిల్ల ఊరి నుంచి వచ్చింది ఆమె నేను ఇద్దరం ఉన్నాము అక్కడ వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేకుంటే మా అన్న వాళ్ళ పిల్లలు ఆ పిల్లలు అయితే చాలా చిన్న పిల్లలు పిల్లలు కానీ అసలుకి మా చాలా అసలు మంచిగా ఉండే మంచిగా ఉంటారు వాళ్ళు అసలుకి ఎట్లా జరిగిందని తెలియదు ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడునే మా నాయన చనిపోయినప్పుడు మాకు బాధ అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు లేనప్పుడు లేకపోతే బాధనంటారు అయితే ఆమె అక్కడ ఆమె సర్జరీ వచ్చింది ఆమె దగ్గర నేనే ఉన్నా ఆమెకి ఇంటే ఖాదం చేస్తుంటే ఆమెకు ధైర్యం వస్తూ ఉంది ఈ మింతగానం వస్తుంది మా ఇంట్లో ఎవరు రాకున్నా ఎవ్వరు మా కోసం అనుకుంది అని నేను అట్లా అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోయినా నా డ్యూటీ చేయాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఆమె దగ్గర కాలిన పేషెంట్ దగ్గర ఉండాలంటే చాలా స్మెల్ వస్తుంది అని అట్లాగే నేనున్నా ఆమె ధర మూడు గంటలన్నా నాలుగు గంటలన్నా కూర్చున్నా దగ్గర కూర్చొని మాట్లాడి మంచి చెప్తున్నా అమ్మనా చూడండి ఎవరన్నా చూడండి నువ్వు బాధపడదు అని చెప్పు కూడా చెప్పు కూడా వచ్చినాం సర్జరీ అయినాక ఏమైందంటే ఆమెకి తీసుకొచ్చినారు కొంచెం ఒక రెండు గంటల తర్వాత ఆమెకి ఏమైందంటే ఓవర్ బ్లీడింగ్ కడతా ఉంది ఇక్కడ షోల్డర్ కాంచి ఓవర్ బ్లీడింగ్ కడతా ఉంది అక్కడ కూతురు ఉంది వాళ్ళ అక్క కొడుకున్నాడు కానీ వాళ్ళు చూస్తాను నేను పోయినాక చెప్తా ఉంది అమ్మానకేందు పచ్చి అయిపోతుందంటే ఏమైనా సార్ బ్లెడ్ దందని డాక్టర్లు వచ్చారు అసలకి మనిషి విలువలేని మనుషులకి దేవుడు రక్తము కార్చినడు మనిషికి విలువ లేదు నేను హాస్పిటల్లో చూసిన అంత విలువ లేదు మనుషులకి కాబట్టి అక్కడ ఆమెని అసలుకి ఆమెకి చర్మము తీస్తే నేను పరిశానైనా బాట చేస్తారా సర్జరీ నేను పరిశానైనా ఆ డాక్టర్ నన్ను పంపించేసిన బయటికి ఏమమ్మా నువ్వేం చూస్తున్నావు బయటికి దిప్ప అను ఆమెనట్ల ఆ ది తీరు మళ్ళా కుట్టేషీరు అయితే ఇంకొక రోజు అన్న ఏం చేసిందంటే ఈ సర్జరీ కాక ముందుకే సారీ సర్జరీ కాక అన్న ఒక ప్రాధాన్య అయించింది పాపలో పొప్పిపించిండు ఏం పాపలో పొప్పించిందంటే అమ్ముతును పలికిచ్చిండు అన్న సిస్టర్ నేను చెప్పినట్టు మీరు చెప్పండి అని చెప్పిండు చెప్పినాక అన్న ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఈమె అబ్రహాం సంతానం అన్నబడింది అయిపోయింది సిస్టర్ అని చెప్పేసి నేను అప్పుడు ఇంకా నమ్మిన వాహ్ దేవుడు అబ్రహాం సంతానం అయిపోయింది ఈమె అని నేను అమ్ముతూనే ఇంక అన్న కూడా చెప్పిండు పాపలో పిప్పించిండు అయిపోయినాక ఇట్లా సర్జరీ అయింది అయినాక ఏమైందంటే ఇంకా రెండు మూడు రోజులు ఇంకా మళ్ళీ పదహారు తారీఖు ఆమె హాస్పిటల్లో జాయిన్ అయిందంటే పదహారు తారీఖు చనిపోయింది ఫిబ్రవరి పదహారు తారీఖు జాయిన్ అయింది మార్చ్ పదహారు చనిపోయింది ఎంత భయంకరమైన శోధన అంటే నేను అదివారికి నేను ఏం చేసినానంటే ఫిబ్రవరి ఏడు తారీఖు నుంచి నేను మెడిటేషన్ చేసిన పొద్దున మూడున్నర లేవాలి ఒక మూడు గంటలన్నా ప్రాధాన్యం చేసి వెళ్ళిపోవాలని మెడిటేషన్ స్టార్ట్ చేసిన నేను అది ఫాలో ఎంత చేద్దామనుకున్నా ఇక నలభై రోజులు నేను చేసేసి దాన్ని స్టాప్ చేసిన అయితే ఏడు రోజులు అయిపోయింది ఎనిమిది రోజుకి ఇది ఒక నాకు ఇది ఇనిపించింది అంటే ఇట్లా ఇట్లా అయిపోయిందని ఇనిపించింది సరే అని అట్లా వెళ్తున్నా డ్యూటీ చేసుకొని మళ్ళీ ఆమెదారి పోయి టైం ఏమంట టైం పెట్టి ఆమెదార ఉండి వచ్చి మళ్ళీ పని చేసుకొని మళ్ళీ పొద్దున మళ్ళీ మూడున్నరకు లేవాలి ప్రార్థన చేయాలి మాకు మళ్ళీ స్కైపు నడిపిమని ఇచ్చిరు అన్న వాళ్ళు కాబట్టి ఇది నడిపించాలి కాబట్టి ఈ స్కైప్లో నుసం ప్రార్థన చేయడము ఆ యొక్క మెడిటేషన్ అట్లా ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటా దేవుడు దయాళుడు అనే గొప్ప దేవుడు ప్రేమగల దేవుడు అది భయంకరమైన శోధన కానీ దేవుడు నన్నైతే నెల రోజులు అక్కడికి నడిపించిండు అంతే ఆయన చెప్పినప్పుడు మనము వినాలి నేను వెళ్ళిపోతున్నా వస్తున్నా ఆ స్మెల్ చూస్తున్న అందరూ ఇంత నా ముందు ఆ వాడులా దగ్గర మస్తు మంది ఇంకా భయంకరంగా కాలిపోయిన వాళ్ళు చనిపోయారు వాళ్ళందరినీ చూసినాక నేను భయపడాలి మా చిన్నమ్మ వచ్చింది ఆ మా చిన్నమ్మ వచ్చినా కూడా అమ్మని అనమ్మని భయమవుతున్న భయపడద్దు మనం అని ఆమెను తీసుకుపోయి అప్పుడు ఆమె మేము పోయి ప్రాంతం తీసుకుంటే అప్పుడు మెల్ల మెల్ల వచ్చి ఆమెను చూడలేకపోతున్నామ్మాకి భయమవుతుంది అన్నది భయపడొద్దు చిన్నమ్మ మనము అని మన చూసినా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము అక్కడ దేవుడు ఏమేసినంటే ఆమె చనిపోయినా మాకు ఒకటి ఏమనిపించిందంటే అన్నడు సిస్టర్ ఆమె మోక్షానికే వెళ్ళిపోయింది అంటే అప్పుడు నాకు సంతోషం అనిపించింది ఇక్కడ నెల రోజులు ఆమెను బలపరిచినాం నెల రోజులు ఆమెతో వాక్యం చదివించిన పాపలు అక్కడ దేవుడు ఆమె పోయిందని బాధ ఏం లేదు కానీ బాధనే మేము పడతలేం కానీ ఆమె బతికింది నెల రోజులు ఆమె బతికింది చూడు ఆమెను దేవుడు అంతవరకు ఆమె మాట విన్నది చివరికి శిల్వ మీద దొంగ మరి దేవుడిద్దరు ఎట్లా అడిగిండో లాస్ట్గా దేవుడి నమ్మింది ఒప్పుకుంది దేవుడు దేవు దేవుడు ఆయన సన్నిధిలో ఆమెను తీసుకున్నాడని మేము నమ్మినాం చూడు అంత దేవుడిని దేవుడు మమ్మల్ని విడుదల చేసినాడు ఎందుకంటే దయాళుడు ఇప్పటి వరకు దేవుడు అయితే వాళ్ళు ఇంకేం చేశారంటే నేను ప్రార్థన చేస్తుంటే మా వద్ద వాళ్ళ అన్న వాళ్ళందరూ ఏం ప్రార్థన వాళ్ళకు కూడా దేవుడు చెప్పినా మన్న కూడా చెప్పినా ఎప్పుడన్నా శ్రమం తెలుసుకోరు నిన్ను తెలుసుకున్నా ఆయనవేట్లెందుకు కాబట్టి దేవుడిని పక్కకు పెట్టొద్దు మనము దేవుడు లేకపోతే మనం బ్రతకలేము ఆయన చెప్పినా ఆయన చెప్తే ఆయన పిల్లలకు చెప్పినా వాళ్ళందరూ ప్రార్థన ఒక పది మంది దాకానే రోజు ప్రార్థన చేయించుకుంటుండే పోయి రోజు పోయి మళ్ళీ అదైపోయినాకు ఇక్కడ వాళ్ళ ఇంటికి పోవడం నేను ఇంకా అట్లా పోయిన దేవుడు నాకు శక్తి ఇచ్చిండు శక్తి ఇచ్చిండు దేవుడు ముందుకి నడిపించిండు మొన్న మీద మోన శనివారం కాక మీద శనివారం నాకు రాత్రి ఫుల్ చెస్ట్ పెయిన్ వచ్చింది చాలా భయంకరమైన నొప్పి వచ్చింది ఒక పాస్టర్ మొన్న ఉప్పల అయిన పాస్టర్ చనిపోయినాని నేను చూడండి మా ఊరైనానే పోయినాము పోయేసి వచ్చినాము మేము వచ్చినాక నాకు రాత్రి శరీరం వచ్చింది మళ్ళీ శరీరం వచ్చినాక ఆ శరీరం తప్పైంది ప్రార్థన చేసుకుని దేవుడు కార్యం వేసిండు మళ్ళీ తిలారి సాయంత్రం ఆరు గంటల నుంచి నాకు మళ్ళీ చెస్ట్ పెయిన్ భయంకరంగా వచ్చింది వచ్చినాక మళ్ళీ నేను ఇక్కడ హాస్పిటల్ డాక్టర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే మేము ఇక్కడ లేమమ్మా ఊరికి వెళ్ళినమ్మా అని చెప్పారు ఇంకా వెయ్యి రాత్రి డాక్టర్లు ఉంటారని వేసినా మస్తు భయంకరమైన నొప్పి వస్తే మా అత్తమ్మ మా ఆడబిల్లు లేచి మా ఆడబిల్డైతే ఆమె అయితే ప్రార్థన చేసింది ఇదేం నొప్పి రాత్రి ఒకటి ఎవరు ఉంటారు హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు ఎప్పుడైనా అవుతుందని బాగా ప్రార్థన ఆమె చేసి నేను చేసి నేను కూడా నొప్పితో భయంకరంగామైన నొప్పి చాలా భయంకరమైన చెస్ట్ పైన వెఫ్ సైడ్ భయంకరమైన నొప్పి వచ్చింది నాకు వచ్చినా కూడా దేవుడు నన్ను స్వస్థపరిచిండు స్వస్థపరిచి నన్ను దేవుడు ఈరోజు మీ మధ్యలో సజీవ లెక్కలో నిలబెట్టిండు ఒక ట్యాబ్లెట్ లేకుండా దేవుడు నన్ను స్వస్థపరిచిండు భయంకరమైన నొప్పి అసలు నాకు ఎప్పుడు రాలే వచ్చింది భయంకరమైన నొప్పి కానీ ఎట్టట్లా మేము ఆ రాత్రి ప్రార్థన చేసినాము నలుగురము రాత్రి అందరం కలిసి నలుగురం ప్రార్థన చేసినాము ఇంకా మా ఆడ బిడ్డగుడు కూర్చొని అందరం వాళ్ళైతే కన్నీటి ప్రార్థన చేసిడు మా అత్తమ్మ ఏమైందిరా ఏమైందిరా అంటే ఇట్లా ఇట్లా అవుతుంది అత్తమ్మ అంటే ఈ పాపం ఆమె పెద్ద ఆమెను లేచి ప్రార్థన చేయంగా చేయంగా చేయంగా తెల్లారు నాకు ఐదు గంటలకు నిద్ర పట్టింది దేవుడు అట్లా స్వస్థపరిచిండు ప్రతి దాండకించి దేవుడు నన్ను స్వస్థపరచుకుంటూ వస్తున్నాడు అక్కడ దేవుడు వాళ్ళ జీవితంలో కూడా ఆమె లేకున్నా దేవుడు ఒకని తల్లి అని దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించిండు ఆ కుటుంబాన్ని ఆదరించిండు దేవుడు వలకి తోడైనాడు ఎందుకంటే వాళ్ళకి చేసిండ్రు ఆమె సేవట చేసిడు కాబట్టి ఇక వాళ్ళకి ఇక అయిపోయింది ఇక ఈమె అయిపోయిందని కూడా వాళ్ళకి బాధ ఏడిసి బాధ అనిపించింది టైం ఎంత ఉంది కానీ దేవుడిని అనొద్దు మనొక్కటే మాట అన్నాడు దేవుడిని మనం అనొద్దు మనము తప్పు అన్నాడు ఆయన తెలియకున్నా ఏమన్నా మనము తప్పు మనం తప్పు చేసి దేవుణ్ణి అనద్దు దేవుడు గొప్పడు అని దేవుని ఏమి మనం మనలేమమ్మా అన్నాడు నాకు అనిపించింది అబ్బా దేవుని తెలుసుకు దేవుడిని తెలుసుకున్న విన్నారు వాళ్ళకి దేవుడు శువార్త చెప్పినా ఈ రోజు వరకు నేను వాళ్ళ దగ్గర పోతున్నా చెప్తున్నా నాతోనే ఏమైనా సహాయమైనా నేను వాళ్ళకి చేసినా దేవుడు అక్కడ సహాయము చేసిండు ఎందుకంటే దేవుడు మనకి దయాళుడు దయాలత్వము ఆయన దయాలుడు కాబట్టి ఆయన దయ మా మీద ఆయన కృపా మా మీద చూపించిండు కాబట్టి ఈరోజు ఆయన సజీవ లెక్కలు నిలబెట్టిండు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని ఈ వాక్యం ఈ యొక్క దేవుడు మీ మధ్యలో పంచుకున్నా కాబట్టి దేవుడు మనకి తోడయినడు సజీవుడు ఆయన సంపూర్ణుడు కాబట్టి ఆయన దయాలుడు కాబట్టి ఆయన దయరత్వం మన లోపల ఉన్నది కాబట్టి ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి ఆ యొక్క ప్రేమ మనకు చూపించిండు ఆయన కృప మనకు చూపించిండు ఆయన దయ మనకు చూపించిండు కాబట్టి ఈరోజు మనము ఉన్నము కాబట్టి ఆయన శక్తి ఆయననే శక్తిస్తున్న ఆయనే మనకు బలము ఇస్తున్నాడు కాబట్టి దేవుడు వాళ్ళ జీవితంలో ఓదార్కు ఆదరణ ఇచ్చిన్నాడు విజయ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు ఈరోజు కాబట్టి ఈ యొక్క సాక్ష్యము వాక్యము ఈ యొక్క సాక్ష్యము దేవుడు దీవించనుగాక స్తోత్రం పరశుద్ర మైమాల రజాని కొందనాలు తండ్రి వాక్యం ధర మీరు మాట్లాడిన దేవాన్ని కొందనాలు ఏశ్రజా వాక్యం మీరే మహిమ పొందిన దేవానికి కొందనాలు చెల్లిస్తూ దివ మీరే ఆత్మకార్యం జరించి నీ నామానికి ఇస్తుంది ఘనత మహిమ చెల్లిస్తూ ైజ్ దేవుడు మీకు ఇచ్చిన యొక్క నిరీక్షను బట్టి మీరు చేసిన సేవకు దేవుడు ప్రతిఫలం ఇచ్చిన కాక కొన్ని ప్రేర్ రిక్వెస్ట్లు ఉన్నాయి క్రింకిపియా గురించి ప్రార్థించండి అలాగే నవీన్ బ్రదర్ గురించి ప్రార్థించండి అర్చిత సిస్టర్ గురించి ఈ గురించి ప్రార్థనలు పెట్టండి రవి బ్రదర్ రైజ్ బ్రదర్ బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ ఈ నవీన్ బ్రదర్ గురించి అర్చిత సిస్టర్ గురించి అలాగే మన పింకీ ప్రియ సిస్టర్ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెకు మంచి దేవుడి తోడై ఉండి మరి ఆమెను కృపలో ఆమె కృపలో భద్రపరుచుకునేలాగా మీరు ప్రార్థించండి బ్రదర్ అలాగే ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపామైన జీవంగల దేవ ఈ శువప్రభ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున గొప్ప తండ్రి మహాపరిశుద్రుని దేవా నికేస్తకులు సోతాలు అర్పించుకుంటానైనా నా దేవా నా ప్రవ్వ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా మీ కృపను బట్టి మీకు మహా కనికేరణను బట్టి ప్రభావా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యను మాకు అందరికి కనుగరించినారు గొప్ప ధన్యత మీరు మాకు తండ్రి నీకు ఎంతో వందాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుని అయినా మీ వాక్యం ద్వారా ప్రభావా మాతో మాట్లాడారు ప్రభావ మేము రీతిగా జీవించాలా మీ ఎడల మీరు రుచి కలిగిన వాళ్ళు మిమ్మల్ని తెలుసుకున్న మేము ఎట్లా జీవించాలనే విషయాలు మాతో మాట్లాడినారు మిమ్మల్ని హెచ్చరించినైనా పరిశుద్ధులకు తండ్రిసయ్య ప్రతి విషయంలోనైనా మేము బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా ఓ ప్రభా నా తండ్రి వాళ్ళ కోపము ద్వేషము అసూయలు ప్రవ ద్వేషధరణ జీవితము ప్రవ ఇంకేమైనా శరీరమైన జీవితం ఇంకేమైనా ఉంటే ఓ ప్రభావ వాటి నుంచి మాకు విడుదల ఇచ్చిన వాటి ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో మేము పరిశీలించుకోవాలా ప్రతి దినం మీ వాక్యమైన పాలతో మేము ఓ ప్రభ ప్రతి దినం ప్రభా మేము అయినా మేము శుద్ధీకరింపబడాలా మీ వాక్యంలో మేము సంపూర్ణతలకు మేము ముందుకు సాగిపోవాలా ప్రభావ తండ్రి ఏసయ్య నీకు వందనాలు నైనా క్రీస్తు కలైనా మీ యొక్క మనసు మేము కలిగి మిమ్మల్ని పోలి నచ్చుకున్న వారా మేము జీవించాలని సహాయపడండి అయినా ప్రభావా ఇలాంటి శరీరమైన గుణగణాలు మాలో లేకుండా ప్రోవా అయినా వాటి నుంచి మా పిడదాలు మీ పాదాల దగ్గర మేము ఒకసారి మేము పరిశీలించుకుంటున్నాం అయినా వాళ్ళు ఇంకేమైనా బలహీనతండి కొట్టివేసి మిమ్మల్ని పరిశుద్ధ పరచండి ప్రోవ మీరు ఎంతో పరిశుద్ధులనైనా మిమ్మల్ని పోలి మేము పరిశుద్ధత కలిగి జీవించాలని సహాయపడండి వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు నీకు ఎంతో వందాలు ప్రోవ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నానైనా నా దేవ నా ప్రభ నీకెంతో వందలు అర్పించుకుంటున్నాం నేను ఈ దినాలు ఎంతో భయంకరమైన దినాలు మేము ఉంటున్నాం ప్రభావ అక్రమ విస్తరించింది అనేకులు ప్రేమ చలారిపోద్దన్నారు మనుషుల్లో కోపాలు ద్వేషాలు ప్రేమ ఉండదన్నారు ప్రభావ కాబట్టి నైనా ప్రతి దశలో మేము ఉండాలా ఆ కలువరిశలో మీరు చూపించిన ప్రేమ ఆత్మ ఫలాలు మేము మేము ఉండాలా ప్రభావ ఆత్మ పూర్ణులై మేము జీవించాలా పరుశుధంగా మేము జీవించాలా ఆత్మ ఫలాలు ఇంకా రెట్టింపు దయచేమని ప్రార్థిష్టం పశుధుత కలిగి మేము జీవించాలని దేని చూసిన కూడా మేము భయపడకుండా టైంకి కాకుండా ప్రవ్వ భయంతో వణుతో మీ పాదాల దగ్గర మేము చేరి మేము జీవించాలన్నా ఇలాంటి గొప్ప ధన్యత మీరు మాకు అనుగరించి సహాయపడమని ప్రార్థిష్టం మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు నిత్యం అనుగరించమని ఆ రీతిగా ప్రవ్వా అచ్యుతాన్ని శిస్ గురించి మేము ప్రార్థిష్టం అయినా మీ కృపల బిడ్డ చేసుకుని బ్రెయిన్ క్లాడ్ తో ప్రవ బాధపడుతుండేగా ప్రవ్వ అయినా బ్రెయిన్ క్లాడ్స్ లో ప్రతి చీకటి దురాత్మను ఏసుక్రీస్తున్న దుష్టాత్మని గర్దిస్తున్నాం ఏసుక్రీస్తు నామను నాది ప్రతి బ్రెయిన్ లో ప్రతి క్లాడ్స్ ప్రతి నా తండ్రి ఏసు ప్రభావం శరీరంలో ఉన్న ప్రతిది పత్తి నరాలు ఉన్న పత్తి బ్లడ్ క్లవర్స్ అన్ని ఏసుక్రీస్తు నాపై కరిగిపోను కాక హాలయ్య ప్రతి చీకరు శక్తులు మీరు బంధించండి ప్రభావ మీరు రక్త ప్రోక్ష అనుగ్రహించండి ప్రభావ నా దేవ నా సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన తండ్రి మీరే స్వస్థపచ్చే గొప్ప దేవుడు ప్రభావ ఏసు క్రీస్తు నావులు మేము ప్రార్థించడం అయినా కార్యం జరిగించిన అయినా పశురాత్మ కార్యం జరిగించినైనా సంపూర్ణ స్వస్థాన్ని వారి పాపాలకు క్షమించండి కనికెరిని ఆ కుటుంబంతో రక్షణ బంధుల్ని సహాయపడండి ఆ రీతిగా ప్రభావ నవీన్ ప్రజల గురించి మేము ప్రార్థించడం ముట్టండి మంచి ఆరోగ్యం తెచ్చేయండి సంపూర్ణమైన మార్మోన్స్ రక్షణ తెచ్చండి నాతో ప్రతి పాపం క్షమించండి రక్షణ కార్యం జరిగించి కుటుంబంలో ప్రతి అవసర తీర్చండి ఓ ప్రభా మీ రక్షణ మార్గంలో ప్రభావం నడిపించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థనం ఆ రీతిగా ప్రభావా ప్రియా గురించి మేము ప్రార్థిష్టం పెట్టాలి ప్రభావా తండ్రి డెలివరీతో ప్రభావ ఆ బిడ్డ చుట్టూ మీరు తగ్గించి మీకు కంచి పెట్టండి ఎదుష్ట శక్తులు ముట్టాలకు విలేదు బంధించండి అగ్ని కంచి పెట్టండి నా తన తల్లి బిడ్డ క్షేమంగా ప్రభావా నార్మల్ డెలివరీ అవ్వగా మీ కృపదించండి మీ ప్రొటెక్షన్ బిడ్డకు అనుగ్రించండి ప్రతి చీకటి దురాత్మ శక్తిని బంధిస్తున్న మీ స్త్రి క్రిస్తున్నారు అయినా మీ అగ్నితో సీరియస్ కాచి కాపాడండి ఆ బిడ్డ తాన్ని ధైర్యం అనుగ్రించండి బలపరచండి శక్తి దయచేయండి అరీతిగా జానవారిగా మీరు బలపరచమని ప్రార్థిష్టమైన కుటుంబంలో ప్రతి అవసరాలకు మీరు తీర్చమని ప్రార్థిష్టం ఇక మూడు అంశాలు మీరు అద్భుత కార్యం జరిగించి ఆ మీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నమైనా మీ కనికిరం చూపించి రక్షించి మీ మహిమార్థమై నిలబెట్టుకో మీ కొరకు గొప్ప సాక్షిగా ఆ బిడ్డలు నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నాము మనం ప్రార్థించిన నామం తండ్రి ఆ మేన్వాదం చేయండి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానము నడిపింపు మనకు అందరికీపీఎం గుర్ బ్రదర్స్ ఇస్తారు కుటుంబీకులందరికీ పింకి ప్రియా నవీన్ బ్రదర్స్ ఇస్తుంది కేబీపీ ప్రతి ఒక్కరికి ఇంకా ఎవరైతే ఆరాధనలో పాల్గొనలేదా కుటుంబీకులందరికీ సదాకాలం తోడినని కాక ఆ మెయిన్ రైజ్ లోదర్స్ ఇస్తారు అందరూ